కీర్తన తొంభయొకటి చేసినట్టే శేసుగాకం చింతమాకేలా వాసివంతు నతనిదే వట్టి జాలియేలా కర్మమూలమైనవిం ఈ కాయపువర్తనలల్లా ధర్మమూలమైనదిం ఈ దైవికము మర్మమైన మనసులోనున్న హరిం నిర్మితమాతనిదింతే నేరేంతవాడాతిన ప్రపంచమెల్లా తనుబు మూలమైనది ఈ తపసులెల్లా ననిచి ఈ రెంటికి నారాయణుడే కర్త కొన మొదలాతనిదే కొసరు మాకేలా భోగమూలమైనది ఈ పొందైన సంసారము యోగమూలము విరతికొక్కటైనదిం ఈ గతి శ్రీవేంకటేశుడెట్టు వలసినజేషు బాగులుగానీతనిం శ్రీ పాదమే మా దిక్కు